అవునండి అలా వాడుతూ ఉంటారు కదా ఇంగ్లీష్లోనూ అదే పని సంస్కృతంలో చేయాలంటే బ్రహ్మ అని దట్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మ బ్రహ్మ ఈజ్ నాట్ ఎ నేమ్ శివ ఈజ్ ఎ నేమ్ రామ ఈజ్ ఎ నేమ్ కృష్ణ ఈజ్ ఎ నేమ్ విష్ణు ఈజ్ ఎ నేమ్ విష్ణు ఈజ్ నాట్ ఎ నేమ్ ఎసెన్షియల్లీ బట్ సమ్హౌ బికేమ్ ఎ నేమ్ బట్ బ్రహ్మ ఈజ్ నాట్ ఎ నేమ్ నాట్ బ్రహ్మాజీ బ్రహ్మ అంటే ద సుప్రీం రియాలిటీ ఈజ్ ఇట్ ఎ నేమ్ నేను బ్రహ్మానే పదాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే బ్రహ్మన్నను ట్రాన్స్లేట్ చేస్తాను బ్రహ్మను ఇక్కడ ఉంది కదా బ్రహ్మన్నని ట్రాన్స్లేట్ చేస్తాను అది ట్రాన్స్లేషన్ అది లేకపోతే నోనో యూ డూ ఎన్ ఇంగ్లీష్ వర్డ్ మీరు యూజ్ చేయండి అని మీరు నన్ను ఫోర్స్ చేస్తే ది సుప్రీం రియాలిటీ అని ట్రాన్స్లేట్ చేస్తారు సో ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్ ఈజ్ ఎన్ ఎఫర్ట్ టు ఇండికేట్ ద నేమ్ రియాలిటీ సో బ్రహ్మ కాబట్టి ఆ హయ్యర్ రియాలిటీని ఆ సుప్రీం రియాలిటీని నువ్వు దేశపరిచ్ఛన్నం చేసేస్తే అంటే ఆ సుప్రీం రియాలిటీ వైకుంఠంలో ఉంది ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ వైకుంఠంలో ఉంటుంది వైకుంఠం అంటే బుద్ధిలో ప్రకటమవుతోంది అని చెప్పడం అలా అలా అలా చెప్పడం వైకుంఠం అంటే బుద్ధి అర్థం బుద్ధిలో అది రిఫ్లెక్ట్ అవుతోంది అప్పుడు మళ్ళీ వేదాంతమే అయిపోతుంది నన్ను అలాగేం కాదు వైకుంఠం అనేది ఒకటి ఉంది దానికి జాగ్రఫీ ఒకటిస్తుంది కందుకూరు వీరేశమూర్ గారు ఈ జాగ్రఫీని ఆయన చాలా దృఢంగా ఖండించారు చూడు నువ్వు జాగ్రఫీ గురించి మాట్లాడతావు ఎందుకంటే దెర్ ఇస్ ఎ జాగ్రఫీ ఈ అర్థం పర్థం నేను జాగ్రఫీని చెప్పొద్దని కోపడి ఏమిటి అంటే ఏమిటి ఇలా వెళ్తూ ముందు ఓ లోకం వస్తుంది దానిపైన ఇంకో లోకం ఉంది దానిపైన ఇంకో లోకం ఉంది ఆ పక్కన కృష్ణలోకం ఉంది ఆ పైన శివలోకం ఉంది ఇంకా పైన వైకుంఠలోకం ఉందని మొత్తం లిస్టు రాసిస్తాం సో అలాగా వైకుంఠలోకం ఒకటి ఉంది అక్కడ విష్ణువు ఉన్నాడు అను ఆ రకంగా దేశపరిచ్ఛేదం చేశారు అండి కొన్ని విష్ణువుని అక్కడ ఎక్కడ ఉన్నాడు అలా వైకుంఠపురంబులో నగరులో నా మూల సౌధంబు లోపల పద్యం మంచి పద్యమే ఫర్ ఫర్ పర్పస్ యూ టేక్ దట్ పోయం పతన గారి ఉపాసనకి చాలా మంచిది బట్ ఇఫ్ దట్ ఈజ్ ది రియాలిటీ అలా వైకుంఠపురంబులో ఇంకా ఇలా ఎక్కడా లేడో అంతా అలా ఇలా ఇక్కడ అలా అంటే అక్కడ లో నగరిలో ఆ మూల సౌధంబు లోపల మంచం మీద కూర్చుని ఉన్నాడు అని అలాగేదో వస్తుంది అక్కడ మీద సోపాలంలో కూర్చుని అలా అల్లెళ్ళు బ్రహ్మలా చెప్పారు అనుకోండి అప్పుడు బ్రహ్మ ఏమవుతాడో తెలుసిన మూర్త ద్రవ్యము వంటి అవుతాడు మూర్త ద్రవ్యవత మూర్తద్రవ్యము అంటే ఇది మూర్తద్రవ్యం దాన్ని మూర్తద్రవ్యము అంటారు కంటితోటి మూర్త అంటే కంటికి కనబడే మీరు తైత్రయం చదివారు కదా కంటికి కనబడే ద్రవ్యం వంటి వాడు అవుతాడు ద్రవ్యము అంటే అర్థం ఏంటో తెలిసిన వెయిట్ తోచదగ్గ థింగ్ అని అర్థం దట్ ఈస్ అ ద్రవ్యం కెన్ ఫైండ్ ఇట్స్ వెయిట్ ద్రవ్యం అంటే వెయిట్ అండి వెయిట్ ఉంటే ద్రవ్యం అంటారు ఎందుకంటే మెషరబుల్ వెయిట్ ఉండాలి ఇప్పుడు ఎలక్ట్రాన్ మ్యాటరా కాదా అని మేమాంక్ష ఎందుకంటే దానికి వెయిట్ దగ్గర సమస్య వచ్చింది దాని వెయిట్ ఇట్ ఈజ్ ఆ ఇట్ ఈజ్ ఉందనీ చెప్పలేరు లేదని చెప్పలేరు అని చేత ఎలక్ట్రాన్ అదే వెయిట్ ప్రోటాన్ ద్రవ్యమా కాదంటే ద్రవ్యమే బికాజ్ ఇట్ హ్యాస్ వెయిట్ హౌవర్ స్మాల్ ఇట్ ఈజ్ కాబట్టి ఇట్ ఈజ్ విష్ణు ఉన్నాడంటే విష్ణు ఇలా కూర్చుని ఉంటాడు ఆయన కొంత వెయిట్ ఉంటుంది అన్ని ఇంప్లికేషన్స్ వచ్చాయి కొద్దిగా స్వర్గే అంటూ ఉంటారు వీళ్ళు ఏవో చెప్తూ ఉంటారండి ఇంప్లికేషన్స్ అలా అది అలా ఉపాసన కోసం అలా చెప్పారా అని అనేసి ఇస్తే పర్వాలేదు కానీ అదే లెటరల్గా తీసేసుకుంటే ఇంప్లికేషన్స్ ఆలోచించుకోరు విష్ణు అలా కూర్చుని ఉన్నాడంటే విష్ణువు ఈ ఆలవట్లో ఏదో పెట్టుకోవాలి దోమల బాధ కట్టించుకోవడానికి హీ విల్ బీ హీ విల్ బీ ఎడ్యువేటెడ్ బై మస్కిటోస్ ఎందుకంటే ముహూర్త ద్రవ్యమైపోతుంది అని నేను చెప్పాను స్వామీజీ చెప్పారు నేను చెప్పాను శంకరులు ఇంకో రకంగా చెప్తున్నారు ముహూర్త ద్రవ్యవత అవుతాడు కనుక ఆద్యంతవత అవుతాడు దీనికి ఆది ఉంటుంది అంతం ఉంటుంది మూర్త ద్రవ్యములన్నీ అంటే తర్వాత అన్యాశ్రితం అయిపోతాడు అంటే ఈ మూర్త ద్రవ్యం ఉండడానికి మరొక దాట్లు ఉండాలి దానికి ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ థిన్ స్పేస్ ఇట్ నీడ్స్ సపోర్ట్ ఎందుకని ఒక మెషరబుల్ వెయిట్ ఉన్నటువంటి వెయిటీ ఆబ్జెక్ట్ అయిపోతే మరి ఏమవుతుంది అతని చేత విష్ణు ఉన్నాడంటే ఆయనకి మరి వైకుంఠపురం కావాల్సి వచ్చింది దాంట్లో నగరం కావాల్సి వచ్చింది దాంట్లో ప్రా ప్రసాదం కావాల్సి వచ్చింది దాంట్లో రూమ్ కావాల్సి వచ్చింది దాంట్లో సోఫా కావాల్సి వచ్చింది ఏదో ఒక దాపు ఉండాలి కాబట్టి అన్యాశ్రితం సవయవం అయిపోతుంది అవయవాలు ఉంటాయి సరే రెండు చేతులు బదులు నాలుగు చేతులు ఉన్నాయని నువ్వు అన్నావు మంచిదే అయినా కూడా సవయవమేగా సవయవం ఎప్పుడైతే అయిపోతాడో అప్పుడు అనిత్యం ఇప్పుడు చేతులు ఉన్నాయని మీరంటే కాల కాల ప్రవాహం యొక్క ఎర్ఫెక్ట్ ఆ చేతుల మీద కాళ్ళ మీద పడుతుంది ఏదో ఆర్థరైటిస్ అని ఇదనేదని ఈ ప్రాబ్లమ్స్ అని తప్ప అనిత్యం ఎప్పుడైతే నీవు స్పేషియల్ దీనికి లా ఒకటి ఉంది చాలా ఇంపార్టెంట్ లా ఇట్ ఈస్ అదిలాగంటే ఇది వాట్ ఎవర్ ఈజ్ కండిషన్డ్ ఇన్ స్పేస్ స్పేషియల్ కండిషనింగ్ అంట దేశ పరిచ్ఛేదం వేదాంత మహర్షులు ఋషులు యొక్క విషం చాలా క్లీన్ ఉండేదండి స్పేస్ని టైంని వాళ్ళు ఎప్పుడూ విడతీసి వెళ్తారు ఎప్పుడు విడతీయరు శంకరులు చూడండి దేశ పరిచ్ఛిన్నం అని మొదలుపెట్టి కాల పరిచ్ఛిన్నం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు ఇది బ్రహ్మ దేశ పరిచ్ఛిన్నం తర్హి కాల పరిచ్ఛిన్నం అనిత్యం అంటే కాలపరిచ్ఛిన్నం అయిపోతుంది దేశాన్ని కాలాన్ని విడతీయడం ఎందుకంటే ఆయనకి తెలుసు దేశము కాలము ఇప్పుడు కలిసి ఉంటాయి విడదీయడానికి వీల్లేదు అని హీ మోసం దేశకాలముల యొక్క రహస్యం ఆయనకి తెలుసు ఆ రహస్యం మళ్ళీ శంకరుడు తర్వాత తెలిసిన మునగాడు ఐన్స్టైనే ఇంకా మధ్యలో ఏ టు జీ వీళ్ళు ఎవరికీ తెలియదు దీంట్లో మొహమాటం ఏం లేదు తెలుసు మళ్ళీ ఐన్స్టైన్కి తెలుసు ఈ మధ్యలో వాళ్ళకి తెలియదు వీళ్ళకి దేశ కాలంలో రహస్యం తెలియదు anyway so whatever is conditioned in space is necessarily conditioned in time adhi space lo kontha sthanala akramisthondi anante ante it is contained within space ante it will be contained in the flow of time kalo parichayana meko kabatti బ్రహ్మ దేశ పరిచ్ఛన్నము అంటే అనిత్యమైపోతుంది కాల పరిచ్ఛన్నమైపోతుంది అంచేతనే ఉపాసనకి చెప్తారు ఒక రూపాన్ని సగుణ రూపాన్ని ఉపాసన కోసం చెప్తారు బ్రహ్మసూత్ర భాషల్లోనూ అక్కడ శంకర్లు ఎంతో స్పష్టంగా చెప్తారు అంతేకాదు ఉపనిషత్తులలో చెప్తాయి ఈ ఖచ్చితమైన అవగాహన ఈ పురాణ సాహిత్యం వచ్చి పంప చెడపడుతుంది అని కావ్యకంఠ గణపతి అన్నారు ఈ పురాణ సాహిత్యం మన సంస్కృతికి చాలా అనేక సందర్భాల్లో చాలా అన్యాయం చేసింది అని అన్నారు ఈ సెట్ లైక్ ద ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే హలా హలా ఉందనుకోండి రామాయణంలో ఉంది కథ రామాయణం చాలా వేదానికి చాలా దగ్గరగా ఉంటుంది వేదంలో ఉంది రామాయణంలో ఉంది కథ కింద చెప్తారు బట్ హైలీ సింబాలిక్ హలము అంటే నాగలి ఈ నాగలి ఏ భూమైతే నాగలి చేత దున్నబడినదో ఆ భూమికి హల్య అని పేరు యా అనే నాగలి యొక్క దున్నుట అనే సంస్కారం కలిగిన దానికి యా ప్రతయం వస్తుంది తదిత ప్రచయం హల్యా ఉంది నాగలి యొక్క దున్నటం లేని భూమి అహల్య అహల్య అంటే ఇప్పుడు అడవిలో వెళ్తూ ఉంటారు అక్కడ నాగలి దున్నిన భూమి కాదు కదా కానీ అక్కడ మరి పంటలోవి పంటలు ఐ మీన్ చెట్టు చేపలవి పెరుగుతాయే ఎలా పెరుగుతున్నాయి వర్షం వల్ల ఆ వర్షాన్ని ఇచ్చింది ఇంద్రుడు ఇంద్రుడు అంటే పంచ మేఘాధిపతి మేఘాధిపతి పంచాంగంలో రాస్తారు కూడా మేఘాధిపతి ఇంద్రుడు అంటాడు ఏదో ఏదో రాస్తాయి సో ఆ ఇంద్రుడు ఈ అహల్య సో దేర్ ఈజ్ ఎ కంబ్యునే దేర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ది టూ యు కెనాట్ ది అహల్య వాజ్ లుకింగ్ ఫర్ ఇంద్రా ఎందుకంటే హల్యకి ఇరిగేషన్ ఛానల్స్ వాటర్ సప్లైస్ ఉంటాయి కానీ అహల్యకి వాటర్ సప్లై త్రూ ఇంద్రా డైరెక్ట్గానే రావాలి ఇట్ గోస్ లైక్ దేస్ అప్ లైక్ ద ద స్టోరీ ఇంకా అదర్ హై ఈ కాన్సెప్ట్ని చక్కగా ఓ కథలో పెట్టేస్తారు ఆ కథ యొక్క సారము తెలిసిన వాడైతే పర్వాలేదు కానీ జనులకి కథలు కావాలి వాంట్ టీచర్ అనిచేతనే టీచింగ్ మానేశారు అందరూ కూడా టీచింగ్ చెప్పి మనం నెగ్గలేము ఈ ప్రపంచంలో అని టీచింగ్ వదిలిపెట్టేసారు కథలు చెప్పేసుకుంటారు ఇది కథలు మాత్రమే ఉండి ఈ మధ్యన ఏం చేశారంటే కథలతో పాటుగా ఒక డ్యాన్స్ ఫ్లోర్ కూడా పెట్టేసారు ఒక కథ ఉంటుంది పక్కనే ఆర్కెస్ట్రా ఉంటుంది ఇటువైపు డ్యాన్స్ ఫ్లోర్ ముందు కథ ఒక్కటే ఉండేది వాళ్ళు కథావాచకులు ఉండేవారు కథలు చెప్పి కథలు అంటే పురాణం అది చెప్పేవారు నేను పురాణం చెప్పేవారు మన ఆయన పురాణం చెప్పేవారు సో పురాణం చెప్పేసేవారు ఈ ఆర్కెస్ట్రాలు ఇవి ఉండివి కావు డోల్వన్నీ ఉండివి కావు ఈ మధ్యన ఏమైపోయిందంటే ఈ ఆర్కెస్ట్రా నలుగురిని పెట్టేయడం అక్కడ ఒక వైలిన్ ఇవే వేరు ఎందుకంటే ఈయన పాఠక పాఠకుడు కాదుగా పాట పాడేవాడు కాదు కదా ఏదో అంటాడు సంగీతం వచ్చిన మహాత్ముడు కాదు కదా సో దాన్ని వీళ్ళు సరిచేస్తారు అక్కడ ఒకవేళ నాతో ఉన్నారు ఆ మహాత్ముడు చాలా బాగా ఉంటుందండి ఆ కీర్తన అవునండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ వైలనిస్ట్ పర్ఫెక్ట్ క్లీన్ వైలనిస్ట్ అయినా అంచేది కీర్తన బాగుంటుందని చెప్పి అంట ఎందుకంటే ఆ వైలనిస్ట్ ఈయన పాటనంతా ఆయన సరి ఉంటాడు ఆ వైలిన్తో కాబట్టి అక్కడ పాట పెట్టేయడం పెట్టేస్తే ఇంక కథ చెప్తూ ఉండటం ఈ మధ్య మధ్యలో కథకి కీర్తన ఉంటుంది కదండి వీళ్ళు ఈ సంగీతం ప్రొవైడ్ చేస్తారు ఈ కథ హాయిగా వింటూ ఈ మధ్యలో ఈ ఈ మధ్య కాలంలో ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ కూడా పెట్టేస్తే ఓ పక్కన కార్నర్లో కార్నర్లో కదా పెట్టాల్సిందోట ఈ కథ విని వాళ్ళలో వెయ్యి మంది ఉంటారు కొన్ని దాంట్లో మందికి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తారు కథా ప్రవచనం అవుతూ ఉంటుంది ఇక్కడ వైలిన్లో అవి డోలు సన్నాయి నడుస్తూ ఉంటాయి డ్యాన్స్ కూడా నడుస్తూ ఓ టూ త్రీ ఫోర్ అవర్స్ హ్యాపీగా నడుస్తుంది జెర్మస్పిజమ్ గుడ్ ఇన్ ఇట్ బట్ దెర్ ఈజ్ నో టీచింగ్ ఇన్ ఇట్ దర్ ఇస్ వాట్ ఎస్ మీన్ జెర్మస్పిజమ్ గుడ్ ఇన్ ఇట్ ఎందుకంటే ఈశ్వర నామాన్ని కీర్తించడంలో ఎప్పుడు శోభం ఉంది సంహం వన్ ఆర్ టూ యాస్పెక్ట్స్ ఐ కుడ్ నాట్ రికైల్ ఏమిటంటే డ్యాన్స్ చేయటం అన్నది అది రజోగుణము యొక్క అభివ్యక్తి నామకీర్తనము మీరు భావ భావాత్మకంగా చేసినట్లయితే అది సత్వగుణము యొక్క ఉద్రేకం అది మనస్సు విలీనమైపోయి అహంకారం కూడా విలీనమై మనిషి చాలా ఉన్నతికి పొందే అవకాశం ఉన్నది కానీ డ్యాన్స్లో పడ్డారంటే అది అటు మీరు సత్వగుణానికి అతిక్రమించి ఈశ్వర భావంలోకి వెళ్తున్నారా లేకపోతే మళ్ళీ ఇటు రజోగుణం వైపు పయనిస్తున్నారా అన్నది కొంచెం గమనించినంత విషయం ఐఎమ్ నాట్ ష్యూర్ ఇప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళు బట్ దెన్ చైతన్య మహాప్రభు ఆయన అడవిలో ఉండగా ఒంటరిగా ఆనందాతిరేకంతో డాన్స్ చేశారనేదో but this kind of dance i am not sure about it in to koncham disco vaasamlo avvu kuda kanaputtunaru so one has to look into it carefully so the point is it may be good in in many many ways but there is no teaching in it teaching vachepudu it 22 one ostadi kabati edaithe desha parichyanamo adi tappanu sariga kala parichyanam avutundi kabati nuvu devuni sawayavanga nu chesinatlaite ఉపాసన కోసం అన్నీ నడుస్తాయి అసలు ఉపాసనకి అధ్యాసన పేరు అది బ్రహ్మసూత్రంలో చూద్దాము సో ఉపాసన అంటే యూజ్ సూపర్ ఇంపోజ్ వన్ అన్ ది అదర్ అది ఉపాసన అంటే ఉపాసన అంటే అక్కడ ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కాదు ఉన్నదాన్ని తెలుసుకుంటే జ్ఞానం అంటారు ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ స్టోన్ ఉందనుకోండి దాన్ని ఇట్స్ ఏ పీస్ ఆఫ్ స్టోన్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ దాన్ని నాలెడ్జ్ అంటారు నో ఇట్ నాలెడ్జ్ అంటే ఆత్మజ్ఞానం అంటారు నేను యూ నో ఇట్ అది శివుడు అని అన్నారనుకోండి దెన్ అది ఉపాసన అవుతుంది పీస్ ఆఫ్ స్టోన్ శివుడు అంటే ఉపాసన పీస్ ఆఫ్ స్టోన్ పీస్ ఆఫ్ స్టోన్ అంటే ఇట్ ఇస్ జస్ట్ పర్సెప్షన్ సో అక్కడ ఒకటి ఉంటుంది దాని మీద మరొకటి మీరు సూపర్ చేస్తారు కంటితో చూసిన దాని మీద మనస్సులో ఉండే సంస్కారాన్ని సూపర్ చేస్తారు దాన్ని ఉపాసన అంటారు అంతేకాదు ఉపాసన డజంట్ ఎస్టాబ్లిష్ లెటర్ ఈ నేను లిటరల్ సెన్స్ ఈశ్వరుడు సవయవము అని ఎస్టాబ్లిష్ చేసేది కాదు మనకు ఏమైపోయిందంటే ఈ పురాణాలు ఈ కథలు తర్వాత డ్రామాలు బొమ్మలు నాటకాలు ఇవన్నీ వచ్చేసి దేవుళ్ళు కూడా మనకు మల్లగా ఇటువంటి డ్యాన్స్లో చేస్తూ ఉంటారనే ఒక ఫీలింగ్లో పడిపోయారు జనాలు సో అలా ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కలుసుకుని కలుసుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడుకుని ఇంకొకటి దెబ్బలాడుకుని అని ఈ కవులు ఉన్నారు మీకు వీళ్ళు దీన్ని కొంచెం కలుషితం చేసి పెడతారు ఓ కవు ఉన్నాడు ఆయన పార్వతీదేవి కైలాసం నుంచి ఎటో వెళ్తోంది ఆవిడ ఆకాశ మార్గంలో వెళ్తూ చూడండి ఆవిడని పరిచ్ఛన్నం చేసి పరసెడ్ జగన్మాతని ఈ లోపల లక్ష్మీదేవి అటు నుంచి వచ్చింది అటు వచ్చి వీళ్ళిద్దరూ కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఆ ఏం అక్క ఏమిటి మీ ఆయన బాగున్నాడా మా ఆయన బాగా ఉన్నాడు ఈ పాములు అవి ఇబ్బంది పెట్టకుండా ఉన్నాయా అని అడుగుతుంది లక్ష్మీ పర్వత అంటే అబ్బాయి పాములో ఏమీ ఇబ్బంది కానీ అప్పుడప్పుడు పాము ఏమి పెట్టట్లేదు కానీ నీ సవకులు వరడదని మంది వాళ్ళందరూ కులసగానే ఉన్నారా అని ఉంటాడు అంటే వెటకారం దీని మీద పద్యాలు శ్లోకాలు వరడదని ఇది మహాకవులు వీళ్ళందరూ కూడా చూడండి ఎంత అది విన్నానికి సమాజంలో చెప్తే అందులో ఈ అవధానాలు వీళ్ళు చేసి కవులు ఉన్నారు ఇవే ఇవే వెళ్ళిస్తూ ఉంటాం కూడా అబ్బా ఎంత గొప్ప ఎంత బాగా చెప్పాడు ఏది లక్ష్మీదేవి పార్వతీదేవి అని వెటకారం అన్నప్పుడు మీ చీర అంతా బూడిద ఉంది పార్వతి అంటే అంటే అంటే దాని అర్థం మీకు అర్థమైంది అంటే ఏడంటుందని దులిపేసుకుని అదే భూదేహం కాదులే బూడిదైనా పర్వాలేదు అది ఇంకొక యువతి దేహం మీద ఉండే కుంకుమ కాదు లేదో చెప్తుంది ఇది శ్లోకాలు కవులు సో ఇవన్నీ విని విని విని విని మనకేమైపోయిందంటే ఈ దేవుళ్ళు కూడా ఇవి ఇలా తిరుగుతూ ఉంటారు మనకు మళ్ళాగే సంసారం వాళ్ళకే ఉంటుంది అన్నట్టుగా ఒక కల్పనా భావం వచ్చేసింది దాంతో ఆ పూర్ణమైన ఆత్మస్వరూపము ఈశ్వరుడు సమస్తము ఈశ్వరుడే ఇవన్నీ కఠినమైపోతూ ఉంటుంది సో ఎనీవే సో ఆ నిత్యం శాతం అంటున్నారు కృతకం అయిపోతుంది కృతకము అంటే ఆర్టిఫిషియల్ అని అనుకుంటుంది మ్యానుఫ్యాక్చర్ ఉందనుకోండి రాజుబొమ్మ స్వయం సిద్ధమా కృతకమా కృతకం అవుతుంది ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఇవాడు స్వయం సిద్ధుడా కృతకుడా కృత కూడా అవుతాడా ఓ సెల్ ఈ స్టార్టెడ్ విత్ ఎ సెల్ అండ్ దన్ హీఆర్ షీ అండ్ దెన్ ద సెల్ గ్రోస్ తల్లి తిన్న ఆహారంతో కృతకం అవుతుంది సో దీస్ ఆర్ సో ప్రాబ్లమ్స్ కాబట్టి పరబ్రహ్మని అలా దేశపరిచ్ఛిన్నం చేసి కూర్చోపెట్టకూడదు నత్వేవ నత్వేవం విధం బ్రహ్మ భవితు అర్హతి బ్రహ్మ ఈ విధంగా ఉండడానికి వీడు లేదు ఒకళ్ళు మోక్షం ఒకళ్ళు చెప్పారు సాయుధ్యం అనే మోక్షం చెప్పారు సాయుధ్య మోక్షంలో వీడి జీవుడు బ్రహ్మలో ఐక్యం అయిపోతాడు అలా మంత్రాలు అనేకం చెప్తున్నాయి అంటే వీళ్ళు అంటారో ఐక్యమైపోతాడంటే నిజంగా ఐక్యమైపోడు ఆ భగవాను లోపల ఉంటాడు అని చెప్పారు సో అలాగా భగవాన్ లోపల ఉంటాడు భగవాన్ లోపలంటే ఎక్కడ ఉంటాడు అంటే సర్వమో భగవానుడే తన లోపల ఎక్కడ ఉంటాడు అని అలా కాదు భగవానుడు వైకుంఠంలో ఉన్నాడంటే ఇంక మరి సర్వమో భగవానుడు ఎలా అయింది సో భగవాను లోపల ఉంటాడంటే ఎక్కడ ఉంటాడు ఊపిరితిత్తుల్లో ఉంటాడా లేకపోతే ఉదరంలో ఉంటాడు ఉదరంలో ఉంటాడు ఊపిరితిత్తులో ఉంటాడంటే బాగుంటుంది ఉదరంలో ఉంటాడు అంటే ఇంప్లికేషన్స్ కొంచెం ఆలోచించుకోవాలి దానికి మోక్షమా ఇప్పుడు భగవానుడు ఉదరంలో మీరు ఉన్నారనుకోండి అది మోక్షం ఎలా అవుతుందండి ఇది బంధం అవుతుందా మోక్షం అవుతుందా బంధం అవుతుంది నాకు అర్థమైనా బంధం అవుతుంది ఇంకా ఇంప్లికేషన్స్ దే దే విల్ నాట్ బి సో యూ యూ షుడ్ బెటర్ డోంట్ గో ఇంటు ఇంప్లికేషన్ కొంత కంచస్ కాదు చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టుల్ నా ద్వైవం విధం బ్రహ్మ భవితి మరొకటి ఆయన అంటున్నారు అయ్యా బ్రహ్మను మీరు అలా తయారు చేసి పెట్టకండి బ్రహ్మల్లా ఉండడానికి వీళ్ళు కృతకము అనిత్యము దేశపరిచ్ఛిన్నము సవయవము హ్యావింగ్ ఎ సెట్ అండ్ యు కాంటు సే దిస్ ఈజ్ బ్రహ్మ అంటే ఆ ద్రవ్య అంటే బ్రహ్మ దేవుడు కూడా ఇలాగే ఉంటాడు అని రాజుగారు లోకల్ కింగ్ ఉంటాడు చూడండి అలాగే ఉంటాడు దేవుడు కూడాను విత్ సమ్ ఎడిషన్స్ అండ్ విత్ సమ్ ఎడిషన్స్ ఆ ద్రవ్య బుద్ధి అన్నదే అది సరికాదు ఈ జగత్తు ద్రవ్యం కాదు ఇది సకల ద్రవ్యము చైతన్యమునందు అధ్యస్థమయ్యాడు అండ్ దేశకాలంలో కూడా చైతన్యమునందే అధ్యస్థమయ్యాడు ఆ చైతన్యమే బ్రహ్మ అప్పుడు ఆ బ్రహ్మ భిన్నంగా నేను మిగిలి ఉన్నాను సో ఈ దారి ఇలా ఇలా నడుస్తుంది ఏదో ఉపాసన కోసం మహాత్ములు ఏం చే ఏం చేశారంటే వీడు ఇంత సర్వోత్కృష్టమైన సత్యాన్ని ఒక్క ఒక్క తెలుసుకోలేడు ఇప్పుడు కొంత ఉపాసన రాగదేశాలు చేరడానికి ఉపాసన అవసరమని ఓ మంత్రం చెప్పారు శబ్దమూర్తి అమూర్తి కగవతంలో ఆయన అమూర్తి శబ్దమూర్తి మూర్తి లేనివాడు కానీ శబ్దము అనే మూర్తిని ఇచ్చారు అంచేతనే వైదిక సంప్రదాయంలో మూర్తికి ప్రాధాన్యం తక్కువ శబ్దానికి ప్రాధాన్యం తక్కువ శబ్ద ఉపాస నాదోపాసన శబ్దోపాసన శబ్దాన్నే ఉపాసన చేస్తారు గాయత్రి అంటే తత్వార్థ వర్ణాత్మిక అక్షరముల యొక్క సమాహారము రచన ఏదైతే ఉందో అదే గాయత్రి అని ఆ విధంగా ఆ తర్వాత అది ఒక లెవెల్ది బాగా ఉన్నతమైన ఉపాసన యొక్క స్థాయి అజనే మంత్ర జపానికి శ్రీకృష్ణుడు ప్రాధాన్యం ఇచ్చాడు విజ్ఞానాన్ని జపయజ్ఞోస్మి ఇక్కడ మంత్రంలో జపయజ్ఞం అన్నప్పుడు మంత్ర ఉచ్చారణ జపం సో ఒక రూపాన్ని మంత్రంతో సంబంధం లేకుండా కేవలము ఒక రూపాన్నే ధ్యానం చేయటాన్ని ఆయన ఫస్ట్ మార్క్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు ఆయన ఫస్ట్ ప్రయారిటీ జపానికి ఇచ్చాడు ఎందుకంటే రూపము నేత్రేంద్రియ గ్రాహ్యం శబ్దము శ్రోత్రేంద్రియ గ్రాహ్యం రెండు ఇంద్రియ గ్రాహ్యాలే కాబట్టి వన్ ఈజ్ నాట్ సుపీరియర్ టు ది అదర్ కనుక బట్ స్టిల్ రూపము కంటే శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు శృతి అంటే ఏమిటండి శ్రవణము శబ్దము వేదము శబ్దరూపము సో లిపి అన్నది రూపం ఆ తర్వాత వచ్చింది ముందు శబ్దము తర్వాత రూపము వచ్చింది శిశు తర్వాత వచ్చింది సో ఎనీవే సో శబ్ద శబ్దమూర్తి మమూర్తికం అమూర్తికం ఈశ్వరుడికి మూర్తి లేదు బట్ దెన్ శబ్దమూర్తి ఉపాసన కోసం శబ్దమూర్తి దెన్ ఫర్దర్ ఇంకా ఆ లెవెల్ ఆఫ్ కూడా వీడి మనస్సుకు ఉల్లాసంగా లేకపోతే చాలా అక్కడికి శబ్దమూర్తి బాగుంది శబ్దాన్ని మీరు దృఢంగా చేసుకోవచ్చు రూపం ఒకటి అలా కార్నర్లో ఉంటుంది నో నో హీ ఇస్ నాట్ శాటిస్ఫైడ్ ఎందుకంటే ఇది కంటికి కంటికి నదులుగా కనపడాలి మానవుని మనస్సు ఎలా ఉంటుందంటే కన్ను వింటే సరిపడదు కంటితో చూడాలి కన్ను ఫోటోగ్రాఫ్ చూడాలి మనిషి వాయిస్ వింటే చాలు ఫోటో చూడాలి అందుకోసం రూపం సరే అయితే యూ రూపం ఆల్సో మానవుని స్వభావం ఉంటుంది కనుక రూపాన్ని ఇచ్చారు ఉపాసన కోసం ఇచ్చారు అంతేగానే విడా ఆ పై స్టెప్స్ అన్నీ మర్చిపోయి ఈ రూపాన్ని బట్టి కూర్చుంటాడని కాదు నా త్వేవం విధం బ్రహ్మ భవితుమర్హతి కాబట్టి బ్రహ్మ ఏవం విధంన భవితుమర్హతి ఇలాగా ఒక స్థానంలో కూర్చుని ఉంది ఇది మాత్రం అవటానికి వీరు లేదు అతస్తత్ప్రాప్తిశ్చ నైవ దేశపరిచ్ఛిన్నా భవితం యుక్త సో బ్రహ్మ దేశపరిచ్ఛిన్నం కాకపోతే ఈ జీవుడు బ్రహ్మను పొందుట అది దేశపరిచ్ఛన్నం ఎలా అవుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పొందాడు అంటే అది కూడా అది ఎక్కడో లోకానికి ఉండేడు మళ్ళీ వాపస్ వస్తాడు అంతేగాని అది మోక్షం అన్నానికి వీలు లేదు కాబట్టి బ్రహ్మప్రాప్తి అంటే దేశపరిచ్ఛిన్నంగా ఉండదు బ్రహ్మప్రాప్తి బ్రహ్మప్రాప్తి అంటే ఉన్నవాడు ఉన్న చోట బ్రహ్మను పొందుతాడు అంటే తన యొక్క డిజాల్వ్ చేసుకుని బ్రహ్మ అయిపోతాడు అహం బ్రహ్మాస్మి అంటే అహం ఈజ్ రిజాల్వ్డ్ ఇన్ బ్రహ్మ అహం ఈజ్ రిజాల్వ్డ్ ఇన్ బ్రహ్మ ఆ రకంగానే బ్రహ్మ ప్రాప్తి ఉంటుంది అది చ అద్యాది సంసారబంధాపనయనమే మోక్షమిచ్చి బ్రహ్మవిద నార్యభూతం చాలా చాలా బరువైన వాక్యాలు ఒకప్పుడు వీటిని వ్యాఖ్యానం చేయటం కూడా ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఎ ఏ జాబ్ ఎందుకంటే లోకంలో మానవులకేమో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనం సుతరామో అభిప్రాయాలని శోధన చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇట్ ఈజ్ నాట్ ఏ వెరీ ప్రెజెంట్ ఎఫెక్ట్ ప్రజెంట్ ఎఫర్ట్ అవ్వదు ఇట్స్ ఎన్ ఎఫర్ట్ అంటే ఈ ఉపనిషత్తులు మరి అలాగే ఉంటాయి ఇట్స్ ఎన్ ఎఫర్ట్ అండ్ సంబడీ హెస్ టు డూ ఇట్స్ సో ఐ హంగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో అవి బ్రహ్మవిధ మోక్షం ఇచ్చింది బ్రహ్మవేత్తల దృష్టిలో మోక్షం అనుకుంటే మీరు అనుకునేది కాదు నాకు కార్యభూతం మీరు అనుకునే మోక్షం అది బ్రహ్మవేత్తలు అలాంటి మోక్షాన్ని ఒప్పుకోరు ఇచ్చింది అంటే అంగీకరు అంతే అని అర్థం అంగీకరించారు కార్యభూతం అంటే బ్రహ్మ ఎక్కడో వైకుంఠంలో ఉంది కార్యం అంటే ఓ ద్రవ్యం పదార్థం దానికి ఎఫెక్ట్ కాలాల్లో ఉంటుంది అది సో బ్రహ్మ వైకుంఠంలో ఉంది కైలాసంలో ఉంది సో బ్రహ్మను వెళ్ళి ముట్టుకుంటారు బ్రహ్మను వెళ్ళి కవించుకుంటారు అని ఈ అది కార్యభూతం అన్న అది బ్రహ్మవేత్తలు ఒప్పుకోరుతారు బ్రహ్మవేత్త బ్రహ్మవిధ నయిచ్చంతే అంగీకరించారు ఇచ్చింతే అంగీకరు కాబట్టి బ్రహ్మవేత్తల యొక్క దృష్టిలో ఇదంతా ఇది మోక్షం కాదు ఉంటే ఉపాసనకి ప్రేమకి భక్తికి ఆ మార్గంలో పయనించడానికి ఇవన్నీ ఉపకరిస్తాయి ఇవన్నీ సాధనాలే ఎందుకంటే అదే అంతిమ లక్ష్యం అని అలాగా దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తే ఒప్పుకోం మరి ఏమిటి బ్రహ్మవేత్త యొక్క దృష్టిలో మోక్షం ఏమిటి కొత్తగా వచ్చేది ఏమీ లేదు ఇక్కడ మోక్షం అంటే ఇప్పుడు ఘటాకాశము మోక్షాన్ని పొందింది అన్నారు ఏమిటి మోక్షాన్ని పొందింది కొత్తగా ఏమొచ్చింది దానికి ఘటం ఉన్నప్పుడు అది మహాకాశంలో భాగమే మహాకాశమే ఘటన లేనప్పుడు మహాకాశమే కొత్తగా వచ్చింది ఏమిటంటే ఒకప్పుడు ఆ ఘటము యొక్క లక్షణములను తన మీద ఆరోపించుకుని నేను పరిచ్ఛిన్నంగా ఉండిపోయాను అని భ్రమపడింది ఇప్పుడు ఆ భ్రమ పోయింది అంతే అలాగే వీడు అజ్ఞానం చేత ఈ సంసార బంధం నాకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు అవిద్య వల్ల వచ్చిన సంసార బంధం అజ్ఞానము అవిద్య అవిద్యాది పరిస్థితి సాది అంటే అవిద్య అస్మిత రాగద్వేష అధినవేశ అది సంసారం పతంజలి సృష్టి అజ్ఞానం ఉంటుంది ఆత్మస్వరూపం పూర్ణమని తెలియదు వీరికి దాంతో ఎప్పుడైతే ఆత్మ పూర్ణము తాను ఒక వ్యక్తిని అనుకుంటాడు అస్మిత ఒక ఈగో అయిపోతాడు పూర్ణ బ్రహ్మ అజ్ఞానం చేతి ఈగో అయిపోతాడు ఈగో ఎప్పుడైపోయాడో ఇంకా వెంటనే రాగద్వేషాలు ఉంటాయి ఇంకా దానికి తిరిగి వేసుకుంటారు ఈగో అయ్యాడంటే రాగద్వేషాలు వస్తాయి గద్వేషాలు ఈగోగా ఉన్నాడంటే మరణానికి భయపడతాడు అభినవేశం మరణానికి కాబట్టి మరో దానికి బట్ ఎవరి ఉంటే ఉంటే అలా చెప్తారు మరణం అని ఇది బిగ్గెస్ట్ థింగ్ చెప్తారు స్మాలర్ థింగ్స్ అలా ఇంక్లూడెడ్ ఇది సో ఇది సంసార పర్ణం ఇప్పుడు ఆత్మ పూర్ణమని తెలిసిందనుకోండి పూర్ణమని తెలిస్తే అవిద్య పోయింది అవిద్య పోతే ఆ సూత్రం ఉంది అవిద్యావృతం ఉత్తర ఉత్తరము నలభైదో సూత్రం ఉంది అవిద్య వల్ల అస్మిత వచ్చింది అస్మిత వల్ల రాగద్వేషాలు వచ్చి అస్మిత వల్ల రాగం వచ్చింది రాగం వల్ల ద్వేషం వచ్చింది మీరు ఒకదాన్ని ప్రేమించబెట్టే మరో దాన్ని ద్వేషించుతాం సో దానివల్ల అధినేవేశం వచ్చింది అని వలస సో ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ఆత్మ పూర్ణము అనేది జ్ఞానం కలిగిందనుకోండి ఆత్మ పరిచ్ఛిన్నము తనలో పూర్ణము కాదు అనేటువంటి అజ్ఞానం అజ్ఞానం పోతే తాను ఒక వ్యక్తి అనే అస్మిత పోతుంది అస్మితపోతే రాగమో ద్వేషమో అభినివేశమో పోతాయి వాడు బ్రహ్మరూపుడే అక్కడే ఉంటాడు దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు అంతే మోక్షం అంటే అదిగా అవిద్యాది సంసార బంధన అపనయనమేవ మోక్షం ఇచ్చింది కాబట్టి మోక్షం కూడా ఇట్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ థింగ్ ఇట్ ఈజ్ అపనయనమేవ ఇది ఇది నెగిటివ్ ఉంటుంది ఇది కథ చెప్పాను సాకలివాడి గాడిజని సో వాడు ఆ గాడి దాన్ని కట్టేస్తాడు బట్టలు తిప్పినందుకు బట్టలు దాని దాని మీదకి తీసుకెళ్తాడు బట్టలుకి విలేజ్కి బయట ఒక చెరువు ఉండేది పూర్వం ఇప్పుడు అంతా లేదనుకోండి ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు ఈ బట్టలను అన్నిటి నేను గాడిద మీద పెట్టుకుని తీసుకెళ్తాడు గాడిద అది బరువుని మోస్తుంది సో అక్కడ దీన్ని కట్టేసేందుకు తాడు ఒకటి పట్టుకెళ్తాడు తాడు మర్చిపోయాడు వీడు ఉతుక్కుంటున్నప్పుడు ఈ గాడిది ఈ చోటు పారిపోతే సాయంకాలం వీడికి సమస్య తాడు మర్చిపోతే చాలా ఇబ్బంది పడిపోతుంటే అప్పుడు మహాత్ముడు అటు వెళ్తావు అదే దాని గురించి నువ్వేం చెప్తీకు అని దాన్ని కట్ చేసినట్టుగా నువ్వు నటిస్తే చాలు అంటే వీడు ఒక ఇమాజినరీ థాడు తీసుకుని ఇమాజినరీగా కట్టేస్తాడు అది అక్కడే ఉంటుంది అక్కడే తిరుగుతూ ఉంటుంది దాని దృష్టిలో తాడుకోకుండా పొడుగు ఉంటుంది ఆ పొడుగు దాటిలో వెళ్ళకూడదు మనము అలాగే ఉంటాం మనం కూడా ఇమాజినరీ థాడు ఒకటి మనల్ని కట్ చేసి ఇమేజినరీ తాడేగా ఏదో ఒక స్థానం పెట్టుకుంటాడు వీడు ఇంకా ఆ స్థానానికి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం నేను ఆ స్థానంలో చెందిన అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తా అడ్రస్ అంటే అదే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ అడ్రస్కి వచ్చేస్తాం ఎందుకు ఆ అడ్రస్కి వచ్చేస్తాం ఎందుకు ఏంటంటే ఐఎమ్ బౌండ్ టు దాట్ వాట్ ఈజ్ ది బాండేజ్ వాట్ ఈజ్ ఇట్ దట్ బైండ్స్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఏది బయలు చేస్తుంది ఆ శక్తి బయటికి వస్తుంది ఎనీవే సో సాయంకాలం అయ్యేటప్పటికి వీడికి ఆ డాడిగా అక్కడే ఉంది హీ ఇస్ వెరీ హ్యాపీ టు ఫైండ్ హిజ్ డాంగ్ ఇప్పుడు దాని మీద బరువు మోపుతాడు ఇప్పుడు మళ్ళీ దాన్ని నడవకుంటే అది కలదు అప్పుడు మళ్ళీ వచ్చి దాన్ని నువ్వు తాళ్ళు ఉప్పాలంటాడు ఇప్పుడాలి నేను కట్టలేదు కదా మరి కట్టలేదు నీకు తెలుసు దానికి తెలియదు కదా ఆహా అలాగా అని అప్పుడు ఉప్పుతాడు మళ్ళీ ఇమాజినర్ తాడు ఉప్పుతాడు ఉప్పుతే అది మామూలుగా ముందుకు వస్తుంది ఇంతే మోక్షం అంటే మన ఇప్పుడు మన అభిప్రాయాలన్నీ కూడా ఇంతే మనకు ఉండే కష్టాలు అన్నీ కూడా ఇలాంటివి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చింది ఇంట్లో మనస్సుకి ఇబ్బందిగా ఉందండి కష్టం వచ్చింది ఓకే ఏవైతే చెప్పండి వెరీ హ్యాపీ టు నో దట్ ప్లీజ్ స్టైల్ వాట్ ఈజ్ ఇట్ అంటే నా భార్యకి దెయ్యం పట్టుతుందండి అంటే చూ దెయ్యం పట్టుకుందండి అంటే చూడండి ఏమిటి వాట్ ఈస్ ది ప్రాబ్లం అంటే షీ ఈజ్ మిస్బిహేవింగ్ అండ్ షీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ షీ ఈజ్ షీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ లైక్ ఏ రెగ్యులర్ హౌస్ వైఫ్ విచ్ షీ వాజ్ టిల్ ఎ ఫ్యూ డేస్ దే ఈ కొద్ది రోజుల్లో దెయ్యం పట్టుంది ఓకే దెయ్యం పట్టుకుందని మీకు ఎలా తెలుసు నేను అడిగే అంటే ఎలా తెలియటండి అది మాది అది మాట్లాడి మాటలను బట్టి తెలుస్తుంది ఎందుకంటే మా మేనత్తో కాబట్టి చచ్చిపోయింది ఆ చచ్చిపోయిన మేనత్తే దీన్ని పట్టుకుండి అది ఎలా చేస్తుందంటే అది అది చెప్పి మాటలను బట్టి చెప్పాను అంటే ఈవిడ పాపం ఆ మేనత్ని గుర్తు చేసుకుంటూ ఏదో ఆ సందర్భంగా అంటే నేను చెప్పాను చూడండి దెయ్యం లేదు ఏం లేదు దెయ్యం అన్నది మీ కల్పన ఒక నేమ్ ఇట్స్ ఏ నేమ్ యూ గేవ్ టు ది హోల్ ప్రాబ్లం సో మీరు ఆవిడకి కొంచెం మెంటల్గా షేస్ డిస్టర్బ్ అన్ఫార్చునేట్లీ సో టేక్ ప్రేస్ అయితే ఆ ప్రేస్ అండ్ హీ విల్ గివ్ ఎ క్యూర్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కనుక మీకు వెంటనే క్యూర్ లభించవచ్చు కాబట్టి ఈ దెయ్యం అనేది మీరు ముందు పక్కన పెట్టాలి ఎందుకంటే దెయ్యం దెయ్యం అని అనుకున్నంతసేపు మీకు క్యూర్ కూడా రాదు ఎందుకంటే రాంగ్ థింకింగ్లో పడిపోతే రాంగ్ డైరెక్షన్ మరి మా మే మా మాట వాస్తవం మీ మేనకి చచ్చిపోయి ఉండొచ్చు అండి వేరే సంగతి ఆవిడే ఈవి దెయ్యం పట్టిందని మీకు ఎలా తెలుస్తుంది ఈవిడి చెప్పే మాట ఈవిడి చెప్పే మాటలను బట్టి నువ్వు అది ఎవిడెన్స్ అది ఈజ్ దట్ ఎవిడెన్స్ ఆవిడ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ పేరు తీసుకొస్తే దట్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ భూతం పట్టుకున్న ఎవిడెన్స్ అది మేనత పేరు కాకుండా మరో పేరు తీసుకొస్తే ఇంకేదో ఫారెన్ దేయం పట్టుకుందానా అది ఎవిడెన్స్ ఎలా అవుతుంది ఆవిడ అజ్ఞానంలోనూ లేకపోతే అమాయకత్వం రోగంలో మాట్లాడిన మాటలు ఆవిడ రోగాన్ని నిర్ధారణ చేయడానికి నువ్వు ఎవిడెన్స్గా పడతావు ఏం తెలియదు అట్లా సో దెయ్యము అంటే అప్పుడు అన్న దెయ్యాలు ఉన్నాయన్నారా లేదంటే చూడు నువ్వు ఏ దెయ్యం గురించి మాట్లాడుతున్నావో అది అది అజ్ఞానం దెర్ ఈజ్ నో దెయ్యం ఆఫ్ ద స్కాయన్ దెర్ ఈజ్ నో దెయ్యం ఇట్స్ ఎ నేమ్ గివెన్ టు ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఇట్స్ ఎ నేమ్ గివెన్ టు యువర్ ఇమాజినేషన్ సో ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటాను డాక్టర్ దగ్గర సైకాట్రిక్స్ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు ఇట్ వాస్ క్యూర్ నేష్ ఆల్ రైట్ నా ఇప్పుడు వాడి మనస్సు నుంచి ఏమిటి పోయిందంటారు వాడికి మోక్షం వచ్చిందంటే ఏ ఎలా వచ్చింది మోక్షం కేవలము అజ్ఞానాపనయనమే మోక్షం దెయ్యం అక్కడ ఉన్న దెయ్యం పోయి వచ్చిన మోక్షం కాదు వీడు దెయ్యం అనే భ్రాంతి పోయి మోక్షం వచ్చింది మన జీవితంలో అల్లె లాంటివి మనమేమో ఈ అజ్ఞానానికి చాలా పేర్లు పెడతాం ఉన్నది అజ్ఞానం దానికి చాలా పేర్లు పెడతాం పేర్లు పెట్టి కొలది అది అలా బిగుసుకుంటూ ఉంది ఇంకో నాలుగు పేర్లు ఎక్క ఎక్స్ట్రా మీరు అది ఇంకా నాలుగు రౌండ్ ఎక్కువ తిరిగి మరింత బిగుసుకుంటుంది అజ్ఞానం అదే వదిలిపెట్టేది కదా అపోబో ఇట్ ఈస్ టూ కాంప్లికేటివ్ థింగ్ ఇట్ ఈస్ ఐఐనోట్ ఐటో కాబట్టి సో అజ్ఞానమే మన సంసార బంధనము దానిని పోగొట్టుకునే ప్రయత్నం చేసుకుంటే మీరు ఆత్మరూపులుగా బ్రహ్మరూపులుగా ముక్తులై ఎప్పుడో ఉన్నారు మీరు వేదాంతము ఉపనిషత్ వేదాంతము హిందూ ధర్మం అంటే ఇంతే హిందూ ధర్మము అంటే ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్ ఇట్స్ ఎ ప్రాక్టీస్ ప్రొఫెసింగ్ కాదు ప్రొఫెసింగ్ అంటే ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ ఏ ప్రాబ్లం no one do preach it you get him professes something and then you go along with it dal flow it is just a combination of a few concepts it is whereas this is not professing it is a practice ante eviti mee hrudayamlo meeru vetukkovali spiritual practice that is what i mean dan kosam the spiritual practice kosam ragadveshal undayi okay then do karma yoga nishkama karma yoga నిష్కామ భక్తి కర్మయోగాలో భాగమే భక్తి నిష్కామంగా ఉపాసన చేయటం బాగా ద్వేషాలు డైల్యూట్ అవుతాయి ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ అండ్ దెన్ ఆ అజ్ఞానము సో శ్రవణమనం శాసనముల చేత తొలగించుకుంటారు దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అది హిందూ ధర్మం అంతేగాని ఇట్స్ నాట్ ఎ ప్రొఫెసింగ్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్ సో ప్రొఫెషన్ అంటే ఉద్యోగం ఏదనుకుంటారు ఆ సెన్స్లోనే వాడటం ఇట్స్ నాట్ సంథింగ్ బిలాంగ్ టు ది ఏరియా ఆఫ్ ప్రొఫెసింగ్ ప్రొఫెక్ట్ అంటాము ప్రొఫెక్ట్ ప్రొఫెసింగ్ అలా ఇట్స్ నాట్ లైక్ దాట్ సో అక్కడ హిగనుంది నువ్వేమో పాపాత్ముడు ఈ పాపం పోవాలంటే నువ్వేమో ఎవడో నిన్ను ఏదో చేస్తాడు ఎప్పుడో పాపం పోతుంది అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు ఇది ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రొఫెసింగ్ ఇట్ ఈస్ నాట్ దాట్ కాబట్టి అవిద్య అది సంసారబంధ అపనయనమేవ్ అవిద్య ఉంది అస్మిత ఉన్నది మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నది ఇవన్నీ అస్మిత ఉందా లేదా అవిద్య ఉందో లేదో మీకు చెప్తే అనుకోవడమే కానీ అస్మిత అవిద్యకి చిహ్నం ఒకటి ఉండాలి అవిద్యా చిహ్నం ఏమిటి అస్మిత ఉందా లేదా బస్ అదే అవిద్య రాగద్వేషాలు అభినవేశం సో ఇది ఇదే మోక్షం అని చెప్పేసి బ్రహ్మవేత్తలు అంగీకరిస్తారు తప్పిస్తే నాకు కావ్యభూతం ఎక్కడో ఏదో నిలబడుందో లేకపోతే కూర్చుని ఉందో అక్కడికి వెళ్తే ఆ లోపలిగా ఎవడో అప్పుడు అది మోక్షం అవుతుంది దట్ కైండ్ ఆఫ్ దాన్ని బ్రహ్మవేత్తలు ఒప్పుకోలేదు సో బ్రహ్మజ్ఞాని మోక్షాన్ని ఎలా పొందుతాడు ఇప్పుడు చెప్తున్నారు గతాకలా పంచదశ ప్రతిష్టా దేవాే ప్రతిదేవతా కర్మాణి విజ్ఞానమయ ఆత్మా పరే వ్యేకీభవ అది మోక్షం ఏకీభవంతి మోక్షం దికమ్ వన్ విత్ ద హోల్ పరేకీభవ పరే బ్రహ్మణి సర్వ వ్యాపకమైనటువంటి ఆ పర సుప్రీం రియాలిటీ పరే అవ్యే ఇట్ ఇస్ టైమ్లెస్ అండ్ ఇట్ ఈజ్ ియాన్ స్పేస్ అండ్ టైం ఎందుకంటే within space స్పేస్ within time ఇన్ So it సో the time and space. అండ్ స్పేస్ pare sarva పరే sarve. That is the whole. ది హోల్ దాని ఎందు ఏకీభవంతి దే బికమ్ వన్ విత్ ఇట్ హౌ దే బికమ్ వన్ విత్ ఇట్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ వన్ విత్ ఇట్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ వన్ విత్ ఇట్ వైదేశు బికమ్ వన్ విత్ ఇట్ బికాస్ దే మిస్ టూక్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ సో సర్వ ఏకీభవం ఉంది మరి అప్పుడు వీడు ఒక జీవుడుగా ఉన్నప్పుడు ఈ జీవుడు అనేది ఒక ఎంటిటీ కాదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఒక ఒక ఇట్స్ నాట్ ఎ థింగ్ ఇట్ ఎ బండిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ థింగ్ యూ కెనాట్ డిజాల్వ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బండిల్ యూ కెన్ డిజాల్వ్ ఇట్ సో ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ ఇట్ ఈస్ ఎ బండిల్ ఇది చిలకాష్ట మహిష బంధనం అనే ఏదో మాట ఒకటి నేను పుస్తకం రాశాను అన్నాడు తెనాలి రామడినాడు ఈ ఏదో నా దగ్గర వస్తువు ఉంది ఏమిటో చెప్పన్నాడు ఆ వస్తువు ఏమిటి తిలకాష్ట మహిష బంధనం అన్నాడు ఏమిటి తిలకాష్ట మహిష బంధనం ఏమిటో అందరూ కూడా కాబడ్డారు అది ఏమిటంటే ఆ తిలకాష్టములు అంటే ఈ నువ్వులు పంట కోసినప్పుడు ఆ కట్టెలు ఉంటాయి నువ్వుల మొక్కలు ఎండిపోయినవి అలా పోగు తీసుకొచ్చి వాటిని ఈ ఎద్దుకోలు అయితే ఆవుకో కట్టేటువంటి పలుపు తాడు అంటారు మహిష బంధనం ఏది కట్టేటువంటి త్రాడు దాన్ని దీనికి చుట్టాడు తెలకాష్టానికి దాన్ని చుట్టి మహిష బంధనం చుట్టాడు చుట్టి కొండవాగింద అది దట్ ఇది తెలకాష్ట మహిళ ఆ తెలకాష్ట మహిష బంధనం తీసి బయట శ్రీకృష్ణదేవరాయలు ఆ టీ అన్నారు తీసి బయట పెట్టాడు ఏమిడు అలా కట్టేసింది ఉప్పు అన్నాడు ఉప్పాడు ఉప్పుతే ఏమిటడు ఏమిటి ఉంది ఇది తిలకాష్ట్రాలు ఇది వహిష బంధనం ఓకే వేర్ ఈజ్ యువర్ తిలకాష్ట్ర మహిష బంధనం దేర్ ఈజ్ నో తెలకాష్ట్ర మహిష బంధనం తిలకాష్టాలవి ఇది వహిట బంధనం అంటే దేర్ ఈజ్ నో తెలకాష్ట్ర మహిష బంధనం ఈ జీవుడు పంచదశ పదిహేను ఓ చోటకి చేర్చి ఇలా బండిలు చేశారు అంటే బండిలు అంటే ఒకటిలా అనిపించడం కోసం ఇట్ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ వన్ థింగ్ ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఫిఫ్టీన్ థింగ్స్ ఇట్ ఈజ్ నాట్ వన్ థింగ్ కానీ వన్ థింగ్లా అనిపి ఎందుకంటే అప్రాక్సిమిటీ జక్స్ట్ పొజిషన్ ఏదో అంటారు సో జీవుడు పంచదశ పదిహేను ఈ పదిహేను కలిసి వీడయ్యాడు కళ అంటే అవయవాలు ఈ పదిహేను దేని దాంట్లోకి అవి వెళ్ళిపోయాయి ప్రతిష్టా గతాహ ప్రతిష్ట అంటే ప్రతిష్టలను పొందినవి దీంట్లో పృథివీ అంశం ఉన్నది దీని ప్రతిష్ట ఏమిటి లోకం బాహ్యమునందులే పృథివీ ఈ పృథివీ తన ప్రతిష్ఠలోకి వెళ్ళిపోయాయి దీంట్లో జలం ఉంది ఈ జలం ఏమవుతుంది బాహ్యము నుండే జలంలోకి పోయింది తేజస్సు తేజస్సులోకి వాయువు వాయువులోకి ఆకాశం ఆకాశంలోకి పోవడం లేదు కొనిపోయిందనుకోండి ఘటాకాశం మహాకాశంలో కలిసినట్టుగా అవి ఐదు అయ్యాయి ఇంకో ఐదు ప్రాణ అపానం వ్యాన ఉదాన సమాన ఇవన్నీ మహావాయువులో మహాప్రాణంలో లీనమయ్యాయి ఇంకో ఐదు ఉంటాయి ఏమిటో చెప్తారు ముక్కు ఇలాంటివి బాగు ప్రతిష్టలో అవి లీనమైపోయాయి వేర్ ఈజ్ యువర్ జీవ వేర్ ఈజ్ నో జీవ బ్రహ్మజ్ఞాని గురించి చెప్తున్నారు కానీ జీవుడు ఉన్నాడే వాడు అహం మట్టి పెట్టుకుంటాడు షోడశ అది పదహారు అది ఆ మెమొరీ బాడీ ఆ మెమొరీ బాడీ వీటి ఫుల్ ఆఫ్ వాసనాస్ అండ్ డిజైర్స్ ఇట్ విల్ అక్వైర్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్ మళ్ళీ ఇంకో బాడీ మనం నిర్మాణం చేసుకుంటాడు కానీ ఆత్మజ్ఞానికి అవి డిసింటిగ్రేట్ అయిపోయి దే డు నాట్ కమ్ బ్యాక్ అగైన్ దే డు నాట్ అసెంబ్బుల్ బ్యాక్ అగైన్ ఎందుకంటే అవి అసెంబ్బుల్ అవ్వాలంటే వాటిని అసెంబ్బుల్ చేసేటువంటి ఆ కోడ్ దట్ సెంట్రల్ న్యూక్లియస్ ఉండాలి ఎలాగైతే డిఎన్ఏ కోడ్ చుట్టూ ముక్కు జమి నాలుక మొత్తం ఇవన్నీ ఏర్పడతాయో ఆ విధంగా ఆ సెంట్రల్ న్యూక్లియస్ అహం ఉండాలి డిఎన్ఏ కోడ్ అన్నది విట్ ఈస్ ది ఫిజికల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది న్యూక్లియస్ విచ్ ఈస్ ది అహం అహం అనేటువంటి చైతన్య న్యూక్లియస్కి ఫిజికల్ కౌంటర్ పార్ట్ డిఎన్ఏ కోడ్ కాబట్టి ఆ అహం అనే న్యూక్లియస్ ఉండాలి వాట్ ఈజ్ దిస్ అహం మెమొరీ బాడీ సంస్కార శరీరం కానీ కారణ శరీరము లింగశరీరము అని అనుకుంటారు సో లింగశరీరం అని అంటారు సో ఈ లింగశరీరం ఉండాలి కానీ ఆత్మజ్ఞానికి లింగ శరీరం లేదు ఇఫోర్ దిస్ దిస్ ఇస్ ది గ్రేట్ దే టు నాట్ అసెంబ్బుల్ అగే కాబట్టి గత కళా పంచదశ ప్రతిష్టాయి దేవాస్చ సర్వే ప్రతి దేవతాసు దేవ అంటే ఇంద్రియాలను అర్థం దేవత అంటే దేవతలు కాదు దేవ దేవతలు ఈ పురాణ భాష కాదుగా ఇది ఉపనిషత్తు కదా పురాణం అనేప్పటికీ దేవతలు దేవతలు ఎక్కడ ఉంటారు అక్కడెక్కడో ఉంటారు దేవతలతో రాక్షసులు ఉంటారు ఈ రాక్షసులు దేవతలు వీళ్ళ యుద్ధం ఎప్పుడూ ఈ యుద్ధంలో ఎప్పుడూ దేవతలు ఈ దేవతలు మరి అంత సమర్థులైతే మరి వాళ్ళ యుద్ధం వాళ్ళు నెగ్గి ఉండాలి కదా ఎప్పుడైనా ఎప్పుడూ ఓడిపోవడమే వీళ్ళు ఈ దేవతలు వీళ్ళు బీజేపీలకు ఎప్పుడూ ఓడిపోవడమే ఎప్పుడైనా ఒకసారి నెగ్గుతూ ఉంటారు మొత్తానికి ఓడిపోతూ ఉంటారు వీళ్ళని మళ్ళీ ఎవడో విష్ణువు ఎవడో వచ్చి రక్షిస్తూ ఉంటారు సో ఈ డాఫంతో అరుణుడు వీఆర్ నాట్ టాకింగ్ అఫ్ ఆల్ దాట్ దేవాస్చర్వే ప్రతి దేవతాసు ఇంద్రియములు ఇంద్రియ అధిష్టాన దేవతల్లో చూపు ఉందనుకోండి సూర్యుల్లో కలిసిపోతుంది సూర్యుని యొక్క అనుగ్రహం చేపనే చూపు ఉంది సూర్యుల్లో కలిసిపోతుంది అలాగే కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మ ఇంకా కర్మలు ఉంటాయి ఈ కర్మ సంస్కారం కర్మలో ఉంటే కర్మ సంస్కారాలు కర్మ చేసిన వెంటనే ఆ సంస్కారము వీడిలో మిగిలి ఉంటుంది అదే కర్మ ఫలరూపంగా సో ఈ కర్మ సంస్కారాలన్నీ ఆ పరబ్రహ్మలో కలిసిపోతాయి యూనివర్స్లో కలిసిపోతాయి విజ్ఞానమయస్చే ఆత్మ జీవ ఆత్మ అంటే జీవ వట్ ఈస్ దిస్ జీవ విజ్ఞానమయ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ విజ్ఞానమయ అంటే యుసీ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూపు ఉంది వినికిడు ఉంది అఘ్రానించుటన్నది ఇవన్నీ విజ్ఞానాలు ఐదు రకాల విజ్ఞానాలు ఇంద్రియ జ్ఞానాలు మానసిక జ్ఞానాలు ఉన్నాయి ఇమోషన్స్ ఇవేవి బౌద్ధిక జ్ఞానాలు ఉన్నాయి ఇది మొత్తం విజ్ఞ వీటన్నిటికీ మూలంలో అహం అనే జ్ఞానం ఒకటి ఉంటుంది అహం వృత్తి ఉంటుంది అహం జ్ఞానం కాబట్టి అహం జ్ఞానం బౌద్ధిక జ్ఞానాలు మానస జ్ఞానాలు ఇంద్రియ జ్ఞానాలు వీటన్నిటికీ కలిపి విజ్ఞానము అనిపేరు ఇవన్నీ కూడా కలిపితే వాటి ఎందు నేను అనే భావంతో కలిసి ఉన్నటువంటి వాడు జీవుడు నేను మీకు ఏం మనవి చేస్తున్నానంటే ది ఫైవ్ ఇంద్రియ జ్ఞానాలు ఉన్నాయి మానస జ్ఞానం బౌద్ధిక జ్ఞానం ఉన్నాయి They are not me. They are not mine. I am not the ego. There is no ego. So, me, mine. If you don't have any ego, you don't have ego. Let's say that, that is a no vijjnana maya jeeva. If you don't have any vijjnana maya jeeva. Vijjnana maya jeeva. If you don't have a fan, that is a me-fan. If you don't have electricity, you don't have electricity. ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి ఆ విజ్ఞాన అభిమాని ఉన్నట్లయితే జీవుడు అవుతాడు అభిమాని ఎప్పుడైతే లేవో లేడో కేవలం విజ్ఞానాలు ఉంటాయి ఆ విజ్ఞానాలు బ్రహ్మలో కలిసిపోతాయి ఎప్పుడూ బ్రహ్మలో కలిసిపోయేవే కాబట్టి అభిమాని ఆ ఈశ్వరులో కలిసిపోయాడు కనుక ఇక్కడ విజ్ఞానమయ్యే అభిమాని లేడు అకోశము లేదు సుబంధము లేదు పరమేశ్వరులో కలిసిపోయి పరమేశ్వరుడు అయిపోతాడు ది బ్రహ్మం అట్లాస్ట్ యు రీచ్ యువర్ హోమ్ దట్ ఈజ్ యువర్ ట్రూ నేచర్ దిస్ ఈజ్ హౌ జీవన్ముక్తుడే విడు జీవన్ముక్తుడికి ఇంకా ఈ దేహం అనేది ఒకటి ఉంటుంది కనుక ఈ లోక వ్యవహార దృష్ట్యా ఇంకా ఒక వ్యక్తిగా కొంతకాలం జీవించేటనే ఉంటుంది ఆ వ్యక్తిత్వము కూడా ఎప్పుడైతే దేహం పోయిందో లోకృష్టిలో కూడా ఆ వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోతుంది జ్ఞాని యొక్క దృష్టిలో వ్యక్తిత్వం ఎప్పుడో డిజాల్వ్ అయిపోయింది కాబట్టి జ్ఞాని దృష్టిలో వ్యక్తి మరణించి చాలా కాలమైంది సంసార జనుల యొక్క దృష్టిలో ఓ టైంలో ఆ వ్యక్తి మరణిస్తారు అది సార్ లాక్ష్యకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పం నమో నమ డమ్ ఓం నమ ఓం నమ ష్యే ఓం నశ నమదా పూర్ణ ఓం శ్యామ్ ఋష్యామ్ ఋష్యా తరి ఓం శ్రీ